డెబ్భై నాలుగవ సంకీర్తనం పుట్టగ పుట్టగ పొద్దొక వింతే ఎట్టుగడేమీ విష్ణుమాయా ఎట్టిన దేహాల ఎమ్ములు చివికే చిత్తమొక్కటే చికదు మొత్తము పుట్టించి ముదిసె బ్రహ్మయు పొత్తుల జీవుడే పో ముదియడు పుట్టగ పుట్టగ పొద్దొక వింతే ఎట్టు ఎట్టుగడేమీ విష్ణుమాయా వ్రాసే చిత్రగుప్తవరుడు వేసారే వేసారే పాపపు విధి నేడు గాసి పెరేచే కాముడు సమసే ఈసుల సమయ వింద్రియాదులు పుట్టగ పుట్టగ పొద్దొక వింతే ఎట్టుగడేమీ విష్ణుమాయా వినుకని వంక విజ్ఞానము పుట్టే కనుకనే ఇక కైవాలదు అనుకు శ్రీ వెంకటాధీసుమన్నన తనిసిన బుద్ధి తపదిక పుట్టగ పుట్టగ పొద్దొక వింతే ఎట్టుగడేమీ విష్ణుమాయా